నావి అనగానే అడుగు ఆ జడాలన్నీ నావి అనుకుంటున్నాను కాబట్టి తమస్సోమా జ్యోతిర్గమయా మల్లి పరమాత్మ ఆ తమస్సు నుండి అజ్ఞానం నుండి ఆ జడం నుండి నన్ను నేను ఏ చైతన్యమై ప్రకాశిస్తున్నానో ఆ చేతన తత్వంగా నన్ను మిగిల్చు గమయా అంటే తీసుకెళ్లమని కాదు నన్ను నన్నుగా మిగిల్చు అని అర్థం ఇప్పుడు నేను నేనుగా ఉండలేకపోతున్నాను తాను తానే ప్రకాశించే స్వరూపాన్ని విడిచి తాను పరవశమైంది అందుకనే త్యాగరథ స్వామి వారు కూడా ఒక కీర్తమ రాస్తారు ఆయన పరవశమాయనురా ఈ దేహము పరవశమానురా పరవశమాయనురా అంటాడాయన అంటే పరవశం అంటే పరులకు వశమైపోయింది అని అర్థం నా జీవితం నేను అన్నిటికీ దాసోహం అన్నిటికీ పరవశమైపోయాను అంతేకాదు రెండోది అది లౌకికుడి భావన పరవశమాయనురా దేహమునంటే పరమాత్మ ఈ లోకం కరెక్టు కాదు లోకేశుడే కరెక్టు విశ్వం కరెక్టు కాదు విశ్వనాథుడే కరెక్టు జగత్తు సత్యం కాదు జగన్నాథుడే సత్యం గుర్తించిన రోజున నా నేను పరవశించిపోయాను అంటే ఇప్పుడు నాకు కొంత అర్థమైంది నేను పట్టుకున్నది నిజం కాదని గుర్తించాను ఇప్పుడు నేను పట్టుకోవాల్సింది ఒకటి గుర్తించాను కాబట్టి పరవశమైపోయింది ఇది ఒక భక్తిని భావన కానీ ఇది పరాకాష్ట కాదు ఇంకో మూడో అర్థం ఏంటంటే పర వశం పరా అంటే ఆ పరాత్మ వశమైపోయాను ఇంకా నేను అన్యమైనటువంటి విషయాలకి లేకుండా కేవలం పరతత్వానికి అంకితమైపోయాను అంట అది జ్ఞాని యొక్క పరాకాష్ట కాబట్టి ప్రకృతితో మమేకమైన ప్రతికితే పరవశం ఏది ప్రకృతి సత్యం కాదు దీనికి అధిష్టానమైన పరమాత్మ సత్యమని గుర్తిస్తే పరవశం పొంగిపోవడం లేదు ఆ పరమాత్మ తానే ప్రకాశిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే పరావశం ఇక అపరవశం లేదు ఇంకా పరవశమే కాబట్టి ఇక్కడ కూడా తమసోమా జ్యోతిర్గమయా తర్వాత మృత్యోర్మ అమృతంగమయా మృత్యువు నుండి అమృతత్వంగా నన్ను మిగిలించనంటే మృత్యు స్వరూపమైన దేహాల్ని పట్టుకున్నాను అందుకనే నేను చచ్చిపోతానేమోనండి నేను చచ్చిపోతానేమోనండి అని ఒక చావు భీతి మరణ భీతి ఎందుకని చచ్చిపోయేదాన్ని పట్టుకున్నాను కాబట్టి మునిగిపోయే పడవలో ఎక్కితే మునిగిపోతాం యాక్సిడెంట్ అయ్యే బండి మీద ఎక్కితే యాక్సిడెంట్ అవుతాం అలాగనే చనిపోయే దేహం నేను అని పట్టుకున్నాను కాబట్టి నేను చచ్చిపోతున్నాననే భావనతోటే ఏడుస్తుంటాను ఇక్కడ కాబట్టి మృత్యు స్వరూపం దేహానిది మృత్యు పొందేది ఈ పదార్థాలు ఇవన్నీ కూడా ఇది కూడా కానీ నేను అమృతస్వరూపము ఆనందస్వరూపము అనంత స్వరూపము కాబట్టి ఇక్కడ అసత్వమ సద్గమయ అంటే సత్ తమసోమ జ్యోతిర్గమయ అంటే చిత్ మృత్యోర్మ అమృతంగమయ అంటే అనంత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా ఉపదేశమది కాబట్టి నేను అయిపోవాలి కాదు నేను అయి ఉన్నాను వెక్సిట్ అయిపోవడం అంటే మళ్ళీ అది పోతుంది అయి ఉండడం ఎప్పటికీ పోదు కానీ పోయినట్టుగా ఉంది ఎందుకనంటే అజ్ఞానం ఉంటుంది పోదు ఎక్కడికి తానై ఉంటుంది కానీ అజ్ఞానం వల్ల కనపడకుండా ఉంది అజ్ఞానైన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ అద్దాల మేడలోకి ఒకటి వెళ్ళగానే పది మంది కనపడ్డారు అంటే పది మంది పరిపూర్ణానందలు అద్దాల్లో కనపడ్డారనంటే పది మంది పరిపూర్ణానందలు లేరు ఉండేది ఒకటే అలాగే ప్రకృతిలో నానాత్మ్యం కనపడుతుందంటే అది నానాత్వ్యం లేరు ఒకే ఏకాత్మత ఒకే చైతన్యం ఒకే వస్తువు కల్పనలతో భేదాలతో నామరూపాలుగా కనబడుతుంది అందుకని ఉపనిషత్తు ఆ కర్మ ఉపాసన అనేటువంటి సముచ్చయాన్ని ఎందుకు చెప్తుందనంటే అందుకనే ఏ సాధకుడు కూడా కర్మల్ని ఉపాసనల్ని అంటే పూజ ఆరాధన ధ్యానము చింతన వీటిని ఖండించకూడదు ఎందుకని ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి బాగా దోహదపడతాయి ఇవి రాయండి ఇదేంటండి దేవుడు నుడా పెద్దరాయ ఇది పనికిరాని రాయి కాబట్టి ఇది రాయండి ఇది బొమ్మండి ఇది దేవుడు ఎలా అవుతారండి దేవుడు ఎలా అవుతాడంటే నిజంగా దేవుడు ఏది కాదు నువ్వు అనుకునేది కూడా దేవుడు కాదు నువ్వు చేసే ధ్యానం కూడా దేవుడు కాదు ఎందుకని ధ్యానము కూడా ఉపనిషత్తులు జ్ఞానంగా పరిగణించదు కాబట్టి బాగా ఆలోచించింది ఒక ఆధ్యాత్మిక చింతనలో ఎన్ని మార్గాలున్నాయో పూజ జపము పారాయణ యజ్ఞము హోమము తపస్సు తర్వాత ఆరాధన ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి అభిషేకము ध्यान उपासना, चिंतन इन्नी प्रक्रिये इन प्रक्रिय आलंबू प्रक्रिय चिंतु परमात्मक अरण नास्ति तमेव शरण मम तस्मा कुण्य भावन रक्ष रक्षो जनार्दन नया परमात् परमेश्वर नरंदा అజ్ఞానంతో ఉన్నాను గురు అనుగ్రహం కావాలి నేను సాధకుడై సాధనలో అభ్యున్నతి పొందాలి ఇదిగో ఈ కర్మలు చేస్తున్నాను ఇది అంతఃకరమ శుద్ధినివ్వాలి అని మనోనైర్మల్యం కొరకు కనుక ఎవడైతే చేస్తాడో ఖచ్చితంగా దాన్ని పొందుతాడు అందుకని మనం వింటున్నా అనిపిస్తున్నట్టుంటుంది మళ్ళీ పోతుంటుంది అనిపిస్తున్నట్టుంటుంది పోతుంది మనం అనుకుంటాం ఉపనిషత్తులు ఓ జ్ఞానమే చెప్పిందని జ్ఞానం మొత్తం ఒక్క వాక్యం ఏంటి తెలుసండి తొమసి అయిపోయింది జ్ఞానం అసలు ఈశావాస్యం కూడా మొట్టమొదటి రెండు మంత్రాలతో అయిపోయింది పూర్ణమద పూర్ణమిదం ఆ మంత్రం ఒకటి శాంతి మంత్రం ఈశావాస్య్యం ఇదం సర ఉపదేశం అయిపోయింది ఇంక లేవు ఇంక ఎందుకు చెప్తున్నాయంటే మంద మధ్యమ అధికారుల కోసం ఇవన్నీ చెప్తున్నాయి మనమంతా ఉత్తమాధికారులైతే వాటికి ఇలా ఉండం మనం మన స్థితి మన యొక్క మన యొక్క భావుకత అసలు దాని యొక్క స్వరూపము వేరు ఆ నిశ్చల స్థితి ఆ అద్వేయ స్థితి అది అనిషణ్యమైనటువంటి స్థితి కానీ ఆ స్థితిని మనం పొందడం కోసం పరిపక్వమైన మనోబుద్ధులు కావాలి అందుకోసం ఈ సాధనంతా కూడా అందుకోసం ఈ ప్రక్రియలంతా కూడా ఇక్కడ చెప్పింది కాబట్టి జ్ఞానము బాగా ఆలోచించండి తత్ త్వం అసి అయిపోయింది ఉపదేశం అంటే వాక్యమే ఏకవాక్య తాత్పర్యత జ్ఞానం జ్ఞానం అంటే వంద రకాలు మాట్లాడదండి ఒకటే జ్ఞానం అజ్ఞానమే వంద రకాలు సత్యం ఒకటే అసత్యాలే వందలు ఉంటాయి వేలు లక్షలు కోట్లు చెప్పక్కర్లేదు అబద్ధాలు మీరు ఎన్ని చూపుకున్నా అబద్ధాలే నిజం ఒక్కటే అంతే కదా ఒక్కటే నిజం అబద్ధాలు లక్షలు కోట్లు ఉంటాయి అలాగే జ్ఞానం అనేది ఏకవాక్య తాత్పర్యత ఒకే వాక్యం ఏంటి తత్వమసి పుడు చూపిస్తారు మీకు కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని పొందడానికి మనకు సోహం అనేటువంటి మంత్రము ఈ లోకంలో ఉపదేశిస్తుంటారు సోహం అనేటువంటి సాధన చేస్తూ ఉంటారు సోహం అనే ఉపాసన చేస్తారు సోహం అని మెడిటేషన్ దేర్ ఆర్ సమ్ గ్రూప్స్ సోహం మెడిటేషన్ అని అంటారు సోహం ధ్యానం చేస్తారు ఏంటనంటే సోహం ोहम ध्यान चयु काोहा ध्यान वर के परमे शोकम हो शोक पूर्ति सोहमु ज्ञानपरम अंशा अं ध्याना की ज्ञाना की तेरा ध्यान अंत विषयान दाने पदे पदे पदे पदे అనుసంధానం చేస్తు ఉండడం ధ్యానం జ్ఞానము అంటే ఏంటి తెలుసండి ఒక విషయాన్ని గుర్తించి దాన్ని విచారణ చేసి తెలుసుకోవడం జ్ఞానం ధ్యానం అంటే అనుకోవడం జ్ఞానం అంటే గుర్తించడం దాట్స్ ఇట్ అనుకోవడం వేరు గుర్తించడం వేరు